చిగా చిగులేని బతుక వాచవికి బతిమాలి వడబడ్డ బతుగా అసలకు చోటు గద్దు అంతరంగానెంతైనా విషమంతా చోటు లేదు విరతికిని ఇసున సంసారమునకెందరైనా కలరు వోసరించి మోక్షమీయ నొకరు లేరు భోగించవేళకద్దు పొద్దు పొడపు కుంకునూ వెగమే హరితలచ వేళ లేదు ఓగుల లంపటమునకు ఓపికెంత ఈనాకద్దు యొగపు సత్కర్మనకొక ఇంత లేదు ఎదుట ప్రపంచానకెరుకెంతైనా కద్దు ఇది ఓ ఆత్మ జ్ఞానమించుకాలేదు మరి శ్రీవెంకటేశుడు మమ్ము నిట్టె కాచగాని ఎదరి నానేములు పాప మరి లేరు